గురుభ్యో శ్రీగురుభ్యో నమ హరిమృతిపురాణా నమామి భగవత్పాదశంకర లోక శంకర ఓ ఆప్యాయమీ వాచుత్రమో బలమింద్రియాణ బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరా మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకర్ణమస్వ నిరాకర్ణం మేస్ూ తదాత్మని ధర్మాస్యి సంతు సుతు ఓం శాంతిశాంతిశ్ శాంతి సో ఈ మంత్రాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఏమంటే మొదటి మంత్రము రెండవ మంత్రము మూడవ మంత్రంలో సగం మతం ఎస్ నేదస అంతవరకు ఒక థీసిస్ అంటే ఆత్మచైతన్యము బుద్దిగ్రాహ్యము కాదు అది బుద్ధికి ఇంద్రియములకు గోచరము కాదు కాబట్టి తెలియబడే వాటిలో ఒకటిగా ఆత్మస్వరూపాన్ని లెక్కవేయకూడదు ఎందుకంటే జగత్తంతా కూడా తెలియబడేది విదితము లేదా తెలియబడనిది ఆ అవుతూ ఉంటుంది అటువంటి సందర్భం కాబట్టి మీరు ఆత్మను కూడా లెక్క వేసారనుకోండి జగత్తులో విదితములు ఎన్నుంటాయి లక్ష్యం ఉన్నాయి ఇప్పుడు ఆత్మ కూడా రెక్కరిస్తే ఆత్మ ఏమవుతుంది లక్షా ప్లస్ ఒక్కటవుతుంది లక్షా ప్లస్ వన్ అవుతుంది సపోజ్ ఆత్మ తెలియలేదు అనుకోండి గురువు గారికి తెలిసింది కానీ శిష్యులకు తెలియలేదు అనుకోండి ఇప్పుడు శిష్యులకు అవిద్యతనులు ఎన్ని ఉన్నాయి రెండు లక్షలు ఉన్నాయి కాబట్టి ఆత్మ ఏమవుతుంది రెండు లక్షలు ప్లస్ వన్ అవుతుంది ఇట్ బికమ్స్ వన్ మోర్ థింగ్ ఇన్ ది యూనివర్స్ అలా కాదు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఓ యాభై క్యారెక్టర్స్ ఉంటాయనుకోండి ఓ యాభై వందో ఉంటాయి ఇవి కాక ఎన్ని ఐటమ్స్ ఉంటాయి తెర మీద కనబడే ఐటమ్స్ కొండలు కోనలు నదులు పర్వతాలు ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు ప్రకాశము అనేది ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ ఐటమ్ ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ క్యారెక్టర్ యూ షుడ్ నాట్ కౌంట్ ఇట్ లైక్ దాట్ ఇప్పుడు సినిమా తరమీద ఎన్ని ఉన్నాయి అంటే యాభై క్యారెక్టర్స్ వంద ఐటమ్స్ ప్లస్ ప్రకాశము సో నూట యాభై ఒకటి అలా చెప్పకూడదు ఈ నూట యాభైలోనూ వ్యాపించి నూట ఉండడానికి మూలంలో ఉండి మీ చేత గుర్తింపబడనిదియే ప్రకాశం మీరు ప్రకాశాన్ని గుర్తించరు సినిమాకి వెళ్తే క్యారెక్టర్స్ ఇవి గుర్తిస్తారు కానీ ఇదిగో ఇది ప్రకాశము అని గుర్తిస్తారా కాబట్టి సినిమా ప్రపంచానికి ప్రకాశమెట్లో మన అనుభవానికి వచ్చేటువంటి ఈ జగత్తునకు ఆత్మచైతన్యము అట్లు కాబట్టి ఆత్మస్వరూపంలో సర్వము ప్రకాశిస్తోంది అని గ్రహించి శాంతంగా ఉండడమే సంభవం అవుతుంది తప్ప ఆత్మనిష్ఠుడిగా ఉండడమే సంభవమే దాని ఆత్మను మరి ఒక వస్తువుగా తెలియుట దాని ఇంతవరకు తెలియలేదు కాబట్టి ఇంకా తెలుసుకోలేదు రిటైర్ అయిన తర్వాత తెలుసుకుంటాను కాబట్టి రిటైర్ అయ్యే వరకు అవిదితము రిటైర్ అయిన తర్వాత విదితము ఇలాగా ఉండదు ఇది ఒక థీసిస్ కాబట్టి నాకు ఆత్మ తెలిసిందని ఎవడంటాడో వాడు తప్పుగా మాట్లాడుతున్నాడు ఇది ఒక థీసిస్ ఈ థీసిస్ లో కంక్లూషన్ ని ఇప్పుడు ఒక్కసారి కంక్లూడ్ చేస్తున్నారు ఈ థీసిస్ ఏమైనా కంక్లూడ్ చేస్తున్నారంటే అవిజ్ఞాతం విజానత అంటే తెలుసున్న వాళ్ళకి ఆత్మ తెలియబడలేదు విజ్ఞాతం అవిజానత తెలియని వారికి మాత్రమే తెలిసినది అని కంక్లూడ్ చేస్తున్నారు ఆ కంక్లూషన్ భాష్యం సో అవధారయతి అవధారయతి మీన్స్ అసెప్ట్ అయి ఇంకొకసారి నొక్కి చెప్తున్నారు ఆ రెండు పక్షములను ఇలాగా అవిజ్ఞాతం విజానతామితి సో ఆ నొక్కి చెప్తున్నారు అవిజ్ఞాతం విజానతాం అని మొదలయ్యే వాక్యంలో ఈ రెండు పక్షములను శృతి నొక్కి చెప్పుచున్నది ఓకే కేమిటా రెండు పక్షములను అవిజ్ఞాతం అమతం అవిదితం ఏ బ్రహ్మ అయ్యా వారికి బ్రహ్మ సుతరాము తెలియబడలేదు ఎవరికి విజానతా సమ్యగ్ విదితవతాం ఇత అంటే వీకి సమ్యక్ అని జానతాంకి విదితవతాం అని చెప్తున్నారు ఆయన ఎవళ్ళైతే మాకు బ్రహ్మ బాగా తెలిసేసింది అని అంటున్నారో మేం బాగా తెలుసుకున్నాము అంటున్నారో వాళ్ళకి బ్రహ్మ సుతరము తెలియబడలేదు అని అర్థం ఓకే సమ్యక్ విదితవతాం అంటే అర్థం మేము చక్కగా తెలుసుకున్నాము అని అన్నవాళ్ళకి బ్రహ్మ తెలియ నేను సరిగ్గా చెప్పలేదు సరిగ్గా ఇప్పుడు సరిగ్గా చెప్తున్నాను ఎవలైతే బ్రహ్మను సరిగ్గా తెలుసుకున్నారో సమ్యక్ విధి తవత వాళ్ళకి బ్రహ్మ తెలియబడేది కాదు అని తెలుస్తూ ఓకే అవిజ్ఞాతం విజానత బ్రహ్మతత్వమును చక్క సమ్యక్ దర్శనం అంటే సరిగ్గా తెలుసుకోవడం ఆ సమ్యక్ అనే మాట వెరీ కరెక్ట్ వెరీ స్పెషల్ యూసేజ్ అది బ్రహ్మను చక్కగా తెలుసుకున్నారు ఎవరండి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవండి బ్రహ్మని తెలియాలి అనగానే నాన్న బ్రహ్మ అవిజ్ఞాతముగా అది తెలియబడేది కాదు సుమా అని చెప్తారు వాళ్ళు చక్కగా బ్రహ్మను తెలుసుకున్నవాళ్ళు ఓకే తెలిసిందండి అవిజ్ఞాతము విజానతాం విజానతాం అంటే సమ్యక్ విదితవతాం చక్కగా తెలుసుకున్న వాళ్ళకి బ్రహ్మ అవిజ్ఞాతమేగా తెలియబడనిదిగానే ఉండిపోతుంది మనం ఈ ఇది ఈ మార్గంలో మనం చూసిన మార్గమే ఇప్పుడు బ్రహ్మ తెలిసింది అన్నాడనుకోండి కంప్యూటర్లో ఇప్పుడు పసిల్ తెలిసింది అన్నారు అనుకోండి పసిల్ ఉంటుంది తెలిసింది అన్నారు అనుకోండి ఇప్పుడు ఎవరు గొప్ప పసిలు గొప్ప మీరు గొప్ప మీరే గొప్ప పసిలు వేరు మీరు వేరు పజిల్ కంటే మీరు గొప్ప బ్రహ్మ తెలిసింది అన్నాడు అంటే బ్రహ్మ వేరు మీరు వేరు బ్రహ్మ కంటే మీరు గొప్ప మీకు తెలుసా ఈ కథలు ఉన్నాయి తెలుసా అలాగా ఇప్పుడు నేను చెప్పిన ఈ సైకాలజీని రిఫ్లెక్ట్ చేస్తూ కథలు ఉన్నాయి సో జగన్నాథ పూరి వెళ్ళాడు ఒక ఆయన పూరి వెళ్తే తలుపులు వేసేస్తున్నాయి తలుపులు ఎవడు వేసేస్తారు పురోహితులు వేసేస్తారు ఏం ఏ జగన్నాథ్ ఆ తలుపులు తీయి అన్నాడు ఆయన తలుపులు తీయలేదు ఆయన ఏం తీస్తాడు తలుపులు తీయలేదుకపోతే చూడు నాస్తికుల్ని మీద అటాక్ చేసినప్పుడు నిన్ను కాపాడాలంటే నేనే కాపాడాలి రాను తీ తలుపులు అన్నాడు వెంటనే తలుపులు తీశారా తీసుకున్నాయి తలుపులు ఆయన అంత గొప్పవాడు ఆయన ఎవరైనా ఉదయనాచార్యులు ఉన్నాడు అలాంటి పండితులు ఉదయనా అని కథ ఈ కథల నిజంగా ఈ కథలున్నా చూసారా ఇంత తప్పుడు కసలు వివేకానికి ఉదయనాచార్యులు ద్వైతికుడను పైగా కాబట్టి అంటే దేవుడి కంటే ఉదయనాచార్యులు గొప్పవాడు కాబట్టి బ్రహ్మ మాకు తెలిసిపోయింది అని కనుక అన్నట్లయితే అది తర్వాత వస్తుంది బ్రహ్మను చక్కగా తెలుసుకున్నవాళ్ళు సమ్యగ్విదిత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా బ్రహ్మ చెప్పండి మీకు తెలిసింది కదా అంటే నాన్న అవిదితం అని అవిజ్ఞానం అని ఎందుకంటే బ్రహ్మ తెలిసింది అంటే బ్రహ్మ వేరు నేను వేరు బ్రహ్మ కంటే నేను గొప్ప అని తేలుతున్నాయి ఇప్పుడు దేవాలయం గొప్ప లేదు దేవాలయం కట్టినవాడు గొప్ప కట్టినవాడే గొప్ప సో అలాగే ఉంటుంది లోకంలో అనేక రకాలు ఉంటాయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాప ఆయన మూల కూర్చొని ఉంటాడు వీడు వెళ్ళి ఆయన కిరీటం పెట్టాడు కాబట్టి ఆయన ఆయనతో సమ స్టేటస్ వీడికి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన కిరీటం పెట్టినవాడు వీడు కదా వీడి ఇవ్వకపోతే దేవుడికి కిరీటం ఉండదు అలా ద్రుపదీపేద్యాలు లేకుండా దేవుడు కష్టపడుతూ ఉంటాడు అప్పుడు వీడు వెళ్ళి ద్రుపదీపే విద్యాలను ఏర్పాటు చేస్తారు దేవాదాయ శాఖ వాళ్ళ దాంట్లో రాసుకుంటారు దేవాదాయ శాఖనే దేవస్య ఆదాయ నేను ఏదో ఇలాంటివి చెప్తూ ఉంటాను మీకు తెలుసుంటే మంచిదండి దేవునికి వచ్చే ఆదాయం అని ఒక అర్థం మీకు దీర్ఘం పడకపోతే దేవదాయ శాఖ దాయా వాటా ఆ దేవుడి దాంట్లో వాటా అని అలా కూడా చెప్పవచ్చు సో దేవాదాయ శాఖ వాళ్ళు ఏమని బోర్డు అక్కడ మీకు వెళ్తే తెలుస్తుంది అక్కడ అక్కడ ఉంటుంది వెళ్తే ఎన్నో ధూపదీప నైవేద్యాలు దేవుడు ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్న ఎన్నో దేవాలయములను మేము ఉద్ధరించి ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేసినాము సెక్రటరీ అని ఉంటుంది అది తెలిసిపోయింది మీకు అత విషయం కాబట్టి దేవుడికి దూకదీర్పిన వైద్యాలను మనం ఏర్పాటు చేస్తాం అలాగూ అది సమ్యగ్ దర్శనం అవదు సమ్యగ్ దర్శనం అయితే అలా ఉంటుంది దేవుణ్ణి మనం రక్షించడం విజమోహం మనల్ని దేవుణ్ణి దేవుడు రక్షించాలి అన్నవాడు సమ్యగ్ అలాగే ఇక్కడ కూడా దేవుడు అరక్షిత రక్షింపబడేవాడు కాడు అని తెలుసుకున్నట్లే ఇక్కడ కూడా బ్రహ్మ అవిజ్ఞాతం అని ఎవరు తెలుస్తారో వారే సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు విజ్ఞాతం అన్నారనుకోండి విజ్ఞాతం విదితం బ్రహ్మ బ్రహ్మ తెలిసిపోయింది అన్నారనుకోండి వాళ్ళు ఏమవుతారో తెలిసిన అవిజానతాం అసమ్యగ్ దర్శితం సమ్యగ్ దర్శనం వాళ్ళకి లేదు ఏదో చూశారు అసలు ఏమీ చూడలేదని మేము అంతం లేదు ఏదో చూశారు కానీ ఆ చూడడము సమ్యగ్ దర్శనము కాదు మనకి స్వప్నంలో ఏమో కనపడుతూ ఉంటాయి స్వప్నంలో కనపడిన వాటిని అవి కలవ అని మనం తెలుసుకుంటాం కానీ జాగ్రత్త అవస్థలో స్వప్నాలు కనపడతాయి జాగ్రత్త అవస్థలో కనపడే వాటిని విజన్స్ అంటారు స్వప్నంలో కనపడే వాటిని డ్రీమ్స్ అంటారు ఇంగ్లీష్లో జాగ్రత్త అవస్థలో కనపడే వాటిని వీళ్ళు విశంసలు పేరు పెట్టుకుంటారు ఎవరి విషంసంటే దేవుడి యొక్క విషంసని అనుకుంటారు ఇది సింప్లీ జాగ్రత్త అవస్థలో కూడా మీరు స్వప్నంలో చూసినట్టుగానే మనస్సు యొక్క ప్రాజెక్షన్స్ మనం మాత్రమే చూస్తున్నారు అని స్పష్టం అవుతూనే ఉంటుంది కాబట్టి బ్రహ్మ తెలిసిపోయింది ఎవరికి అసమ్యక్శన దర్శన సమ్యగ్ దర్శనము లేని వారికి అంటే అజ్ఞానులు అని అర్థం అజ్ఞానుల యొక్క పక్షం ఎలా ఉంటుందంటే బ్రహ్మ తెలిసినది విజ్ఞాతం అవిజానత అంటే వాళ్ళెవరిలో తెలిసినా అసమ్యగ్దర్శులు అంటే ఎవరు సమ్యగ్దర్శి అంటే ఎవరు అసమ్యగ్దర్శి అంటే గురించి తెలిస్తే సమ్యగ్దర్శి తెలిసిపోతుంది అంత నెగిటివ్ ఇక్కడ అసమ్యక్దర్శులు ఎలా ఉంటారంటే షు ఏ అసమ్యగ్దర్శులంటే ఎవరు అవిజానతాం అంటే అసమ్యగ్దర్శినాం అంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి ఆత్మ అని వాళ్ళు తెలుసుకుంటారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాడికి ఓ విషం వస్తుంది ఆ విషంలో బుద్దికి అది విషంలో ఫ్లాష్ అంతా తన తను తన శరీరం అంతా కూడా ఫ్లాష్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అది కాబట్టి నా బుద్ధిలో ఫ్లాష్ లాగా అనిపించింది కాబట్టి దానికి విషంగా పేరు పెడతారు పేరు పెట్టి అది ఏ బ్రహ్మ అని అంటాడు బ్రహ్మ అంటే ఆత్మ ఆత్మ బ్రహ్మ అదియే అంటాడు ఏమండి తెలియబడేది ఎలా అవుతుంది ఇప్పుడు అది తెలుసుకునేవాడు ఎవరు ఆ విషం తెలుసుకున్నవాడెవడు నేను కాబట్టి నేను ఆత్మ అవుతుంది కానీ విషన్ ఆత్మలో అవుతుంది విషన్ ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ది మైండ్ ది బుద్ధి ఒకప్పుడు ఫ్లాష్ లాగా కళ్ళకు కనపడింది కూడా చెవులకు ఎవో కనపడుతూ ఉంటుంది ఇప్పుడు మాకు మిత్రుడు ఉండేవాడు ఆయనకి మంచి సైంటిస్ట్ ల్యాబోరేటరీలో అది బాగా పనిచేసేవాడు థిరీలో బాగా ఉండేవాడు ప్రాక్టికల్ కొంచెం వీక్గా ఉండేవాడు పోనీ ఏదో థిరీ అయినా బాగా ఉంది కదా ఆయన తర్వాత ఎలా ఉన్నారంటే ఆయన అడిగాను కాదని డాక్టర్లు చూస్తున్నాడు ఏమని ఏమిటి బాగుంది ఏమైంది ఏమైందంటే ఆయనకి ఎవో సౌండ్లు వినపడుతూ ఉంటాయి హీ హియర్స్ సౌండ్స్ దేర్ ఫోర్ హీఈస్ ఏ వెరీ డిస్టర్బ్ క్వాలిటీ టైం సౌండ్స్ వినపడుతూ ఉంటాయి డిస్టర్బెన్స్ కదా అంచేత డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో చెవిపై ఈ అంటే స్పెషలిస్ట్ దగ్గరికి పోతే వాళ్ళ లోపల అంటే కర్ణభేర్ ఉంటుంది అది ఎక్స్టర్నల్ స్టిమ్యులర్స్ వచ్చినప్పుడు కదలాలి కానీ స్టిమ్యులర్స్ లేకుండానే కదిలిపోతూ ఉన్నాయి అనమాట ఏదో ఇంటర్నల్ గానే అది కదులుతుంది అనమాట అది రక్త ప్రసారం వచ్చి కదిలిపోతుంది అనమాట సో అందుకోసం ఆయనకి సౌండ్లో వినపడిపోతున్నాయి అదేదో ఈఎన్టీ స్పెషలిస్టులు తిరుగుతున్నాడు నవ్ హీఈస్ బెటర్ అన్న ఆయన గాడ్ మ్యాన్ కాదు కాబట్టి ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాడు గాడ్ మ్యాన్ అయ్యేం చేసేవాడు నాకు దేవుణ్ణి నాతో మాట్లాడుతున్నాడు అంబ పలుకింది అంటే పాట కూడా ఉంది అంబ పలుకు జగదంబ పలుకు అని వీడు ప్రార్థిస్తారు పలికి ఇలాగ ఒకటి అంబ పొలుకు జగదంబ పలుకు రెండు నిమిషాలని అమ్మ పలికింది ఏం పలికింది అంబ అంటే ఈ సారికి సకల సంపదలు వచ్చేస్తాయని పలికింది అంబే అప్పుడు ఆ సార్ లోపలికి వెళ్లి షాల్ ఒకటి ఒక కుంచుడు బియ్యం పది రూపాయలు తీసుకొచ్చేస్తాడు తనకు కొన్ని నెల గ్రాసం పోతుంది అది అంబ పలుకు సో ఈ రకంగా ఏవో ధ్వనులు వినబడుతున్నాయి మాకేమో ఏవో దూరంగా ఉన్న ధ్వనులు కూడా వినబడిపోతున్నాయి ఇవన్నీ కూడా వీటి వెన్నటికీ ఆత్మస్వరూపానికి ముడిపెట్టి ఇగో ఇదియే ఆత్మ ఆ ధ్వనియే ఆత్మ ఇత్యాదులు ఏవైతే గలవో కూడా జ్ఞానమే ఎంతసేపు దీని మీద ప్రిన్సిపల్ ఉండే ఫిలాసఫర్ అన్నాడు చూడవు ఎనీథింగ్ విచ్ ఈస్ ఈవెన్ రిమోట్లీ సైకలాజికల్ ఆర్ సైకిక్ రెండు పదాలు వాడతారు కొంచెం సైకిక్ అంటే కొంచెం నెగిటివ్ సెన్స్ వస్తుంది సైకలాజికల్ అంటే నార్మల్ న్యూట్రల్ సెన్స్ ఉంటుంది ఎనీథింగ్ విచ్ ఈజ్ ఈవెన్ రిమోట్లీ సైకలాజికల్ ఆర్ సైకిక్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ దట్ హ్యాస్ నథింగ్ టు విత్ ది ఆత్మ అది అది వాళ్ళకి తెలియదు అది వాళ్ళు ఇంద్రియ మనోబుద్ధులు ఎందు ఆత్మదృష్టిని కలిగి ఉంటారు నేను ఒక సెన్స్లో చెప్పాను ఇంకా మరి ఇప్పుడు నేను చెప్పిన దానికంటే కూడా అధ్వాన్నం ఎవడో దీనికంటే కూడా మరీ అధ్వాన్నం ఈ దేహమే నేను ఈ బుద్ధియే నేను అప్పుడప్పుడు వచ్చిన విషన్స్ ఎడల ఆత్మబుద్ధి కలిగి ఉండడం అదొక పద్ధతి అదే అజ్ఞానం అంటుంటే ఈ దేహమే నేను ఈ మనస్సు నేనే ఈ బుద్ధి నేనే అన్నవాడు అజ్ఞానే వేరే చెప్పాలండి చెప్పక్కర్లేదు అది సంగతి కాబట్టి ఇంద్రియ మనోబుద్ధుల ఎందు ఎవరైతే ఆత్మ అనేటువంటి భ్రమను కలిగి ఉంటారో వాళ్ళు అజ్ఞానులు వాళ్ళ చేతన మాత్ర వాళ్ళకి మాత్రమే బ్రహ్మ తెలియబడుతూ ఉంటుంది అంటే అర్థం వాళ్ళకి తెలుస్తూ కాదు వాళ్ళు మాత్రమే బ్రహ్మ తెలిసింది అని అంటూ ఉంటారు తెలిసిందే నాతో అత్యంతమేవాధీనా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సమ్యగ్దర్శులు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళని అడిగితే ఏం చెప్తారు బ్రహ్మ అవిజ్ఞాత చెప్తారు వాళ్ళ విషన్ అలా ఉంటుంది వాళ్ళ దర్శనం అలా ఉంటుంది బ్రహ్మ విజ్ఞాతం వాళ్ళు తప్ప మిగిలిన హ్యుమానిటీ కంతకీ కూడా ్రహ్మ విదితము అని మీరు అనుకోకూడదు వాళ్ళు తప్ప మిగిలిన హ్యుమానిటీకి అంతకీ బ్రహ్మ విదితము కాదు మిగిలిన హ్యుమానిటీ అంతా మీరు రోడ్డు వెళ్తుంటే ఆటో డ్రైవర్ని ఆపి ఏమయ్యా బ్రహ్మ విదితమా అంట విదితమేనండి అంటాడా అండవు కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్న అజ్ఞానుల్లో అతన్ని వేయటానికి వీరలేదు లేకపోతే పోనీ బ్రహ్మ అవిదితమేనండి అని కూడా అంటాడా అనడు అసలు బ్రహ్మనే మాట ఎప్పుడూ వెళ్ళలేదు అతను సుపరాము మూర్ఖుడు సుఖరాము జ్ఞానము లేనటువంటి మనిషి గురించి మనం చెప్పట్లేదు వేదాంతం ఉద్ధరిస్తామని వేదాంతంలోకి వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు వాళ్లలో రెండు పక్షాలు ఎవడైతే వేదాంత ఆత్మతత్వాన్ని బాగా తెలుసుకున్నవాడైతే ఉంటాడు వాడేమంటాడు ఎవరి ఆత్మస్వరూపము తెలుసుకునేదే తప్ప తెలియబడేది కాదు అంట దీన్నే రెటరికల్ గా చెప్పాడు ఆయన యాజ్ఞంకి కూడా రెటరికల్ అంట ఆక్షేపపూర్వకంగా చెప్పాడు కానీ విజ్ఞాతారమరే తేన విజానీయా అని చెప్పాడు ఆవిడ అంటుంది నువ్వు నన్ను మోహంలోకి నెట్టేస్తున్నావు నాకు భ్రమ కలిగించి ఇట్లా చెప్తున్నావు అంటే ఓ శాన సర్వమును తెలుసుకునే ఆత్మను దేంతో తెలుసుకున్నావు అనుకుంటున్నావు అంటాడు అరే మైత్రే విజ్ఞాతానం కేన విజానీయా అది తెలుసుకునేది అది దాన్ని నువ్వు దేనితో తెలుసుకుంటావు మనస్సుతో తెలుసుకుంటావా కన్నుతో తెలుసుకుంటావా చెవితో తెలుసుకుంటావా దేనితో తెలుసుకుంటావు నువ్వు అని అడుగుతావు అంటే అర్థమేమిటి దేనితోనైనాను తెలివిట శక్యము కాదు అనే అభిప్రాయం ఎంత రెటరికల్ క్వశ్చన్ అంత పవర్ఫుల్ క్వశ్చన్ అది పవర్ఫుల్ నిగేషన్ క్వశ్చన్ కాదు కాబట్టి అజ్ఞానులు వీళ్ళు వేదాంతం చదువుకుంటూ వస్తారు వచ్చి కొంత బుద్ధి జ్ఞత్పత్తి కలుగుతుంది కొంత వ్యాకరణం కొంత ఓపిసరిది ఓ పిసర్ అది అంత ఇప్పుడు ఫిజిసిస్ట్ ఉన్నాడనుకోండి ఫిజిక్స్ దృఢంగా చదువుకుంటాడు వేదాంత ఉన్నాడనుకోండి ఇదో పెంత ఇదో కొంత అదో కొంత అదో కొంత ఇదో కొంత అలా కొంచెం వ్యాకరణం ఏదో నాలుగు శబ్దాలు రెండు ధాతువులు ఏదో ఓపిసర్ ఓకే సంత తర్కం ఓపిసారు మీమాంసూత్రలో ఇవో నాలుగు సూత్రాలు ఇలాంటివే పోపు సామాను అంటారు పోపులు ఎలా వేస్తారు ఆవాలు వేయాలంటే ఒక కేజీ ఆవాలు వేయరు కొద్దిగా ఆవాలు వేస్తారు కొద్దిగా వెంతులు కొద్దిగా జీలకర్ర రెండు చుక్క ఓ రెండు నూనె అలా వేస్తారు అలాగే వీటి పోపు సామాన్ అంట పోగేసుకుని వేదాంత ఏదో చదువుతారు చదివినప్పుడు వాళ్ళలో వీళ్ళందరికీ వ్యుత్పన్న బుద్ధులు అని పేరు అంటే వీళ్ళ బుద్ధి కొంత ట్రైనింగ్ అయింది బ్రహ్మ ఆత్మ ఈ గోళలో వాళ్ళే మాట మనం చెప్తున్నది అంతేగాని పబ్లిక్ గురించి చెప్పట్లేదు పబ్లిక్కి బ్రహ్మ అనే మాటే తెలియదు వాళ్ళకి పబ్లిక్కి బ్రహ్మ అనే మాటే అడగరు ఒకవేళ మహా అయితే వాళ్ళు విన్న బ్రహ్మేమిటంటే బ్రహ్మ విష్ణువు శివుడులో ఉన్న బ్రహ్మ వాళ్ళకి తెలుసు ఇఫట్ ఆల్ జగంట కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు ఇలాంటివి ఇలాంటి పెద్దలు ఏమో చక్కగా ఏమో చెప్తున్నారు వాటిని విన్నటువంటి సందర్భంలో బ్రహ్మ విష్ణువు శివుడు ఇలాంటి మాటలు తెలుసుంటాయి అంతే తప్ప సామాన్యులకు అసలు ఏమీ తెలియదు కదా కాబట్టి మనం సామాన్యుల పక్షం కాదు ఇది అవిజ్ఞాతం నిజానుతాం విజ్ఞాతం అవిజానతం అన్నది సామాన్యుల పక్షం కాదు ఇది ఇక్కడ చెప్పిన అజ్ఞానులు ఎవరంటే వేదాంతం చదువుకుని బుద్ధి ఉత్పత్తి కలిగిన వాళ్లలో ఉండే అజ్ఞానం గురించి చెప్తాం వాళ్ళు ఉంటారు మాకు బ్రహ్మ తెలిసిపోయింది అంటారు ఉదయం బ్రహ్మ తెలిసిపోయింది డెవలప్ లైక్ దాట్ పెద్ద ప్రాబ్లం సో లగావు ఫోన్ లాగా ఆత్మకు ఫోన్ లాగా అంటాడు ఆత్మకి ఫోన్ లాగా బ్రహ్మ బ్రహ్మకి ఫోన్ లేమంటాడు ఏమిటి ఆయన వీడు మాట్లాడుతున్నాడు వాడు హీజ్ ఈజ్ ఎ గాడ్ మ్యాన్ వాడేమి రోడ్డు ఉన్న మాయకుడు ఏం కాదు వాడు హీ ఈజ్ ఎ గాడ్ మ్యాన్ వాడి మాట ఏమిటి వాడికి బ్రహ్మ తెలిసిందా లేదు అక్కడ విజానతమంటే అంతే తప్ప అత్యంతమేవ అవ్యుత్పన్న బుద్ధిలోకి బ్రహ్మ తెలియలేదు అని మనం చెప్పడం దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఎందుకంటే ప్రసక్త్యవ నిషేధ ప్రసక్తి ఉండాలి బ్రహ్మ తెలిసిందా లేదా అనే క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు తెలియలేదు అని మనం అంటున్నాం అర్థం ఎందుకంటే నహితాం విజ్ఞాతం అస్మాభి బ్రహ్మా ఎందుకని వాళ్ళని ఇక్కడ మనం ఎందుకు పక్షంగా తీసుకోకూడదు వాళ్ళు కూడా బ్రహ్మ తెలియని వాళ్లే కదా అరే బా వాళ్ళకి బ్రహ్మ తెలియని వాళ్ళే విఆర్ నాట్ సేవింగ్ అబౌట్ దాట్ కానీ వాళ్ళు ఎప్పుడైనా మాకు బ్రహ్మ తెలిసింది అని చెప్తుండగా నువ్వు విన్నావా వాళ్ళు చెప్తారా ఏమన్నా రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు మాకు బ్రహ్మ తెలిసింది అని చెప్తారా చెప్పడు పైగా ఎలా ఉంటారో తెలుసిన మాకు తెలియదండి నువ్వు దండం పడేస్తావు మాకు తెలియదండి నిసంగా ఇప్పుడు బ్రహ్మ అనే మాట దాని సందర్భం తెలుసున్నవాళ్ళు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి శ్యాంభవి అపార్ట్మెంట్లో బ్రహ్మ అనే సందర్భం తెలుసున్నవాళ్ళు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు శ్యాంభవి అపార్ట్మెంట్లో ఒకళ్ళు కూడా కూర్చోలేదు వాళ్ళేదో దేవుడు దయ్యం పూజలు దీపాలు పెట్టుకుని వాళ్ళు కలక్షేపం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ బ్రహ్మ ఆత్మ ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదుగా వాళ్ళకి అక్కర్లేదు కూడా వేఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద్యామ్ ప్రసక్తస్యవ నిషేధ బ్రహ్మ వాళ్ళకి తెలియలేదు అని వాళ్ళ గురించి అనడం కూడా పొరపాటు మనం వాళ్ల గురించి చెప్పట్లా ఎందుకంటే బ్రహ్మ తెలిసింది అనే దృష్టి కూడా వాళ్లకు ఉండదు కాబట్టి మనం పని కట్టుకుని నిషేధించాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ వాళ్ళకి బ్రహ్మ తెలియలేదు అంటే వాళ్ళెవళ్ళు మాకు బ్రహ్మ తెలిసింది కొంత కొద్దో పో చదివి మాకు బ్రహ్మ తెలిసిందని ఎవళ్ళు అంటున్నారో వాళ్ళకి బ్రహ్మ తెలియలేదు అది ఇంద్రియమనోబు ఆత్మదర్శి వివేకాను విజ్ఞాత విదిత్య భ్రాంతి వీడో ఆత్మా బ్రహ్మ ఎంతో కొంత బుద్ధిర్ ుత్పత్తి వచ్చింది వ్యుత్పత్తి అంటే వికాసం ఎంతో కొంత వికాసం వచ్చింది ఏదో కర్మ చేసుకుంటాడు దేవుణ్ణి పూజిస్తాడు ఆత్మ బ్రహ్మ ఏదో కొంత వేదాంతం చదివి వికాసం వస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మా బ్రహ్మ అని అంటారే ఆ ఇంద్రియములనే ఆత్మగా భ్రమిస్తూ ఉంటారు ఇంద్రియములే ఆత్మ అంటే కంటికి ఏదో కనపడింది అదిగో ఆత్మే కనపడింది ఏదో కనపడితే ఆత్మే కనపడింది అంటాడు ఏదో ఫ్లాష్ వచ్చిందంటే ఆత్మే ఫ్లాష్ వచ్చిందంటే ఇలాగ ఉంటారు రకరకాలుగా ఉంటారు మనస్సు సరే సరే చెప్పలే కర్లేదు బుద్ధి అంతే బుద్ధి ఎందు మనస్సు అంటే వాడికి ఏదో కొద్దిగా తెలుసు ఉంటుంది కాబట్టి ఏదో తెలుస్తుంది ఆ తెలుసున్నదే బ్రహ్మంటాడు ఆ తర్వాత మనస్సులో ఏదో ఎమోషన్ వస్తుంది అదే బ్రహ్మంటాడు కాబట్టి అలా అలా తీసుకోవచ్చు లేకపోతే వాడు వాడు వేదాంత పరిజ్ఞానం ఎంత అల్పమంటే వాడు ఆత్మ అంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవే ఆత్మ అనుకుంటూ ఉంటాడు ఇవే ఆత్మ అలా ఉంటా సో ఇప్పుడు గురువు అంటే ఎవరు దేహమే గురువు దేహమే గురువు మరి ఇంకేమీ అంచేతనే ఆయన ఏ ఎప్పుడు ఏ పాఠము చెప్పను వీడు ఏనాడు ఏ పాఠము నేర్చుకోవడం లేదు ఎప్పుడు కానీ పదేళ్ల నుంచి ఈ సంబంధం ఉంది వీడు చెప్పింది లేదు వాడు నేర్చుకున్నది లేదు గురువు మా గురువు గారు అంటాడు గురువు గారు ఎలా అవుతారు ఇంకేదైనా ఆ రకంగా జనరల్ గురువులు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు చాలా ట్రెడిషనల్ ఆర్థడాక్స్గా ఉంటారు మా గురువు గారు మీ గురువు అంటే శృంగేరి గారు మా మీరు శృంగేరి వారి దగ్గర పాఠం ఎప్పుడు చదివారంటే పాఠం ఏం చదవలేదండి సంవత్సరానికి ఒకసారి తీర్థ ప్రసాదాలు తీసుకొస్తూ ఉంటామని అది గురువు జనరల్ గురువులు పూజ్య స్వామిజీ జనరల్ గురువులు అంటే ఏ పాఠం ఏమీ ఉండదు అలాగా ఎనీవే కాబట్టి లోకంలో ఈ గురు శబ్దాన్ని అలాగా మిస్యూజ్ చేస్తూ ఉంటారు గాడ్ మెన్ ఈ గాడ్ మెన్ అని ఒక ఆయన ఉన్నాడు గాడ్ డాన్ మెన్ సో ఎనీవే సో ఈ గాడ్మెన్ ఎలా ఉంటారు వాళ్ళు దేహమే గురువు అంటారు అంతే నేనే నేనే ఆత్మ నేనే బ్రహ్మ నేనే ఆత్మ నేనంటే దేహమే బుద్ధి నా బుద్ధి బాగా మంచి రిఫైన్డ్ అండ్ క్వాలిఫైడ్ బుద్ధి అదే బ్రహ్మ నాకు వచ్చిన ఇమోషన్స్ ఏవైతున్నాయో అదే బ్రహ్మ ఇప్పుడు రంగమ్మను రంగంలో ఆవిడ ఊగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎవరు ఊగిపోతున్నారనమాట అమ్మవారు ఊగిపోతుంది ఆవిడ ఊగిపోవడం కాదు అమ్మవారు ఊగిపోతుంది ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి తెలిసి ఉంటుంది తెలుస్తూ ఉంటుంది ఏమని బాగా తాగేసి వచ్చింది అని అంతమందికి తెలుస్తూ అయినా కూడా ఆ టైం వచ్చేప్పటికి ఇంతమంది కూడా అమ్మవారు ఊగిపోతుంది అంటారు కొంచెం వివేకం చూపించద్దా చూపించరు లోకం అంటే ఎలాగే ఉంటుంది మీరు ఈ క్లాస్లో కూర్చొని వివేకం చూపించద్దా అని మీరు నేను ఆశ్చర్యపడితే ఆశ్చర్యపడు లోకంలో వివేకం వస్తున్నా ఉండదు ఇంతమందికి తెలుసు తర్వాత వాళ్ళతో జోకులు కూడా వేస్తారా ఏ విధంగా ఎలా ఉన్నా కనబట్లేదు బాగా నిషాబాగా తలకెక్కినట్టుంది అని జోకేస్తారు ఆవిడ మీద అంతకుముందే ఇంతపోతూ ఉంటే అమ్మవారు ఆవిడ ఇమోషన్స్ ఏవో ఉంటాయి పిచ్చి పిచ్చి ఇమోషన్స్ ఏవో ఉంటాయి మనం ఏం చెప్పిందో తెలిసిన రంగం ఆవిడ పెద్దమ్మ గుడి గోడ పుట్టిన కాంపౌండ్ వాళ్ళు కొంచెం పెంచే ఇంకొంచెం బయటకు కట్టాలని చెప్పింది ఇప్పటికే రోజు సగం రోడ్డు మీకు వచ్చేసింది ఆ చుట్టుపక్కల భూమి ఆక్రమణ చేసి కట్టారు ఆ పెద్దమ్మ టెంపుల్ అది ఇంకొంచెం ముందుకు జరిపి కట్టాలి కాంపౌండ్ వాళ్ళు అని చెప్పింది రంగంలో అలా అమ్మవారు చెప్పింది అంట అమ్మవారు కాదు ఈవిడ ఈ మాటలు ఏవో ఇలాంటి ప్రసంగాలు ఏవో వినుంటుంది అదేదో బయటకు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు తెలుసుకోరు కాబట్టి ఈ రకంగా వాళ్ళు అమ్మాయి ఏమంటుంది బయటకు వచ్చి అమ్మవారు చెప్పారు కాబట్టి మనస్సులో ఉండే ఇమోషన్ కి బుద్ధిలో ఉండే పాండిత్యానికి దేహానికి ఆత్మ అదే బ్రహ్మ అనుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఆత్మా బ్రహ్మ కొండ సమానార్థకంగా వాడేస్తూ ఉంటారు శంకర్లు యూ షుడ్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆ భేదమేముండదు ఆత్మదర్శినాం అంటున్నారు ఏమిటండి పైన బ్రహ్మ అంటున్నారు పైన కాదు అవే అదే వాక్యంలో ఆత్మదర్శినా బ్రహ్మోపాధినివేకానుపలంభాతలు అంటున్నారు తప్ప ఆత్మోపాధి వివేకానుపలంభాత అంటలేదు బ్రహ్మాత్మ సమానార్థకాలుగా వాడే పర్యాయపదాలుగా వాడేస్తారు వీళ్ళు అజ్ఞానులు ఎందుకు అజ్ఞానులైనంటే ఆత్మ వేరు ఆత్మ యొక్క ఉపాధి వేరు అనే వివేకము వీళ్ళు ఎరుగరు తెలియదు ఆ ఉపలంభం ఉండదు అంటే ఆ జ్ఞానం వాళ్ళకి ఉండదు ఇది ఉపాధి అనే జ్ఞానం ఉండదు దేహము ఉపాధి అనే జ్ఞానం ఉండదు దేహానికి పూజలు ఇవి చేసుకుంటూ ఉంటారు చేయించుకుంటూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు దేహము ఉపాధి అనే జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం అది అది ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆ ఉన్నవాళ్ళు చాలా లో ప్రొఫైల్లో ఉంటారు ఎందుకంటే వాడు లోకంలో ప్రొఫైల్ పెరగాలంటే దేన్ని ఎదురకుండా పెట్టాల్సి ఉంటుంది దేహాన్ని ఎదురకుండా పెట్టాల్సి ఉంటుంది వాళ్ళ దేహాన్ని ఎదురుగా పెట్టరు దే డోంట్ పుష్ ది బాడీ ఫార్వర్డ్ దేనితోటి ప్రొఫైల్ ఉండదు కాబట్టి వీళ్ళు ఈ మహాత్ములు అనబడే వాళ్ళు కూడా చాలా మాలలో విధరించి వస్తారు అంటే అర్థమేమిటి చూడు మీ బాడీతో ఈ బాడీని కంపేర్ చేస్తాం మీ బాడీ ఎలా ఉంది ఈ బాడీ ఎలా ఉంది ఈ బాడీకి ఫ్రిల్స్ ఫ్రిల్స్ అంటే ఎంబలిష్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఈ బాడీకి ఉన్నాయా మరి నేను వేసుకున్న నీ మాలలు నువ్వు వేసుకున్నావా నే వేసుకున్న టైప్ మాలలు వేసుకున్నావా లేదు కదా వచ్చేదండం పెట్ట మాలలు వేసుకుంటే దాచుకోవాలి తప్ప ఒకప్పుడు దాచుకోవడం సంభవం కాదు కనపడిపోతా పర్వాలేదు పని కట్టుకుని వాటిని డిస్ప్లే చేస్తున్నాడంటే దేహాత్మ దేహాభిమానం ఉండబట్టే కదా కాబట్టి రకంగా ఇంద్రియ మనోబుద్ధ్యాదులు ఏందు వాళ్ళకి ఆత్మభావం ఉంటుంది ఆత్మకి ఇవన్నీ ఉపాధులు అనే వివేకం వాళ్ళు ఎరుగరు దాంతో ఏం చేస్తారంటే ఇలాంటి పొరపాటు చేస్తారు ఏది తెలియబడుతూ ఉంటుందో అదే బ్రహ్మనుకుంటారు బ్రహ్మ విజ్ఞాతం వాళ్ళకి ఏం తెలియబడుతూ ఉంటుంది ఉపాధులు తెలుస్తూ ఉంటాయి బుద్ధ్యాద్యుపాధిశ్చ విజ్ఞాతత్వాత వాళ్ళకి బుద్ధ్యాద్యుపాధులు తెలుస్తూ ఉంటాయి బుద్ధి తెలుస్తూ ఉంటుంది మనస్సు తెలుస్తూ ఉంటుంది దేహము తెలుస్తూ ఉంటుంది ఈ తెలుస్తూ ఉంది కదా ఇది ఇది బ్రహ్మ కాలేదు అనే వివేకం ఉండదు దాంతో ఏది వారికి తెలిసిందో అది బ్రహ్మండ తెలిసింది నార్మల్ ఉందనుకోండి అది బ్రహ్మాండం నార్మల్ గా అందరికీ తెలిసి దాన్ని బ్రహ్మాండం ఎందుకంటే నాకు తెలిసి నీకు తెలిసి ఇది చెట్టు అని అందరికీ అది బ్రహ్మాండో తనకి మాత్రమే స్పెషల్ గా తెలిసిది బ్రహ్మంటాడు అది చెట్టు ఇది కుక్క ఇది పక్షి ఇవన్నీ బ్రహ్మలు అండవు అవన్నీ బ్రహ్మలు అయితే ఆ సంగతి మాకు అవన్నీ తెలుస్తున్నాయి కదా పక్షి నాకు తెలుస్తుంది నీకు తెలుసు నిన్న రాత్రి నాకు బ్రహ్మ కల్లో కనుపడ్డాడు అంటాడు దీని మీద రవీంద్రనాథ్ ట్యాగూర్ ఒక కథ రాశాడు చాలా చిత్రమైన కథ ఆయన గొప్ప ఫిలాసఫర్ కదా అద్వైత ఫిలాసఫర్ చాలా చిత్రమైన కథ ఐ విష్ ఐ ఫైండ్స్ అంటే టు రీడ్ దట్ స్టోరీ ఎక్కడుందో వెతికి పడుతుంది దాంట్లో ఏమవుతుందంటే ఓ గురువు గారు ఉంటారు ఆయన దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు లోకంలో చాలామంది గురువులు ఉన్నారు అట్లు వాళ్ళకి శిష్యులు ఉంటూ ఉంటారు చాలామంది వేళల్లో ఉంటారు శిష్యులు ఈ శిష్యులందరూ ఆయన్ని గురువు అని పూజిస్తూ ఉంటారు ఆయన బతుకున్నంత కాలం అలా పూజించారు అయిపోయింది ఆయన పోయాడు దేహం అంటే పోతారు ఎలా పోతారు ఈ డాక్టర్లు ఐసీయులో పెడతారు వీళ్ళందరూ దేవుడిని పూజిస్తే ఉండే దేహాన్ని తీసుకెళ్లి ఐసీయూలో పెడతారు వీళ్ళు కట్టిన హాస్పిటల్లో వీళ్ళే జాయిన్ అవుతారు వీళ్ళు ఐసీయూలో దాన్ని బట్టి మీకు ఏమర్థానండి దేహం దేవుడు కాదని తెలియట్లేదు దాని ముఖం చూస్తే తెలియట్లేదు కానీ ఐసీయూలో పెట్టి ట్యూబ్లో అవి పెడతారు పెట్టి బీపీ పెరిగిపోయిందని టాబ్లెట్ వేస్తారు బీపీ పెరిగిపోయిందని టాబ్లెట్ వేసేటంటే వాడు దేవుడు అవుతాడా దేహం అవుతాడా సో ఒకవేళ దేహమే దేవుడు అంటే అది వేరే సంగతి ఆ సందర్భం వేరు సో ఆ గురువు గారు పోయాడు పోతే ఆయన ఏమిటంటే అందరి కళలోకి వచ్చింది వీళ్ళకి ఈ భక్తులకి క్లోజ్ భక్తులు ఉంటారు ఓ మంది వీళ్ళందరూ ఆయన బతుకున్నప్పుడు అందరి చేత కర్మలు చేయిస్తూ ఇది నువ్వు చేయదు నువ్వు చేయదు నువ్వు చేయదు వీళ్ళకి అసలు విశ్రాంతి కూడా ఉండేది కాదు ఆయనకి సేవ చేస్తూ ఆయన చెప్పిన కర్మలు చేస్తూ ఆయన ఏమైనా పూజలు అవి చేయమంటే చేస్తూ అలా బతికివ్వరు ఆయన పోయారు పోతే సరే పోయారనే దుఃఖం అలాంటి కొంత ఫ్రీగా అయ్యారు వీళ్ళు ఎందుకంటే పనులు వాళ్ళ ఇంటి పనులు చూసుకోవడానికి ఛాన్స్ దొరికింది కొంచెం ఫ్రీడమ్ వచ్చింది పోలే గురువుగారి దేహాన్ని మనం చేశాము మనం ఫ్రీ అయ్యామని వాళ్ళకి తెలియకుండానే కొంత ఫ్రీడమ్ను అనుభవించడం ప్రారంభించారు ఇంతవరకు ఆయన కళలోకి వచ్చి మళ్ళీ కన్నులు చెప్పేవాడు ఒకరి కళ్ళలోకి వచ్చి నువ్వు ఈ దేవాలయం కట్టు ఇంకొకటి కళ్ళలోకి వచ్చి నువ్వు ఈ జపం చేయి ఇంకొకటి కళ్ళలోకి వచ్చి నువ్వు ఈ యజ్ఞించేయి అని అలాగా అందరి కళల్లోకి వచ్చి ఆ గురువుగారు వీళ్ళందరికీ మళ్ళీ బతికున్నప్పుడు కంటే ఎక్కువగా పనులు పెట్టేవాడు గురువుగారి మాట కాదనడానికి వీళ్ళు దాంతో వీళ్ళు మళ్ళీ పరుగులు తీస్తు ఉండేవాడు కొంతకాలం అయ్యేప్పటికీ వాళ్ళందరికీ చాలా కష్టం అనిపించింది గురువుగారు బతుకున్నప్పుడు ఏదో కొంచెం వయస్సులో ఉండేవాడు ఆ ఉత్సాహంతో చేశాము ఆయన పోయాడు కొంత ఫ్రీడమ్ వచ్చిందనుకుంటే మళ్ళీ ఈ వచ్చేసి ఇలా చేస్తున్నాడు ఏమిటి గురువుగారు అందరూ వాళ్ళ సమావేశం పెట్టుకుని ఆ గురువుగారి ఫోటో ఒకటి పెట్టి పూజలో గట్టిగా చేసి గురువుగారు మేము ఇంకే పని అంటారు మీరు మాకు ఫ్రీడమ్ తిరిగి ఇవ్వవలసింది అని కోరితే అందరూ కోరి పూజలు చేసే వాళ్ళేళ్ళకి వాళ్ళకి వెళతా అప్పుడు ఆయన గురువుగారు మళ్ళీ కళలో కనపడి ఏమని చెప్తాడంటే చూడు నాన్న నీకు నేను ఫ్రీడమ్ ఇవ్వడం నా చేతిలో లేదురా నీ చేతిలోనే ఉంది నేను నీ మనస్సు యొక్క వృత్తికంటే భిన్నంగా లేనేలేను నువ్వలా కల్పించుకుంటే నేను కనపడుతున్నావు తప్ప నువ్వు కల్పించుకోవడం మానేస్తే నేను కూడా కనపడటం మానేస్తాను కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఈ రోజు నుంచి నువ్వు ఈ కల్పనలన్నిటినీ కట్టి పెట్టే నేను కూడా నీ కల్పనలతో పాటుగా నేను కూడా మాయమైపోతాను అని చెప్తాడు వీళ్ళందరికీ కళలో వచ్చి ఆ పూజ చేసుకున్నారు కదా అని గురువుగారు చెప్తారు మొన్నటి నుంచి వీళ్ళు లేచి కల్పించుకోవడం మానేస్తారు ఆయన కూడా వీళ్ళకి పనులు చెప్పడం మానేస్తారు ఇది కథ ఈ కథ మీరు నేను స్థూలంగా చెప్పాను రూడిమెంటరీగా చెప్పాను మీకు అమలు ఓటుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ షార్ట్ స్టోరీస్ తీసి ఎక్కడో ఉంటాయి ఈ కథ గురించి చదివి మీరు నాకు చెప్తే నేను చాలా సంతోషిస్తాను కాబట్టి మనోవృత్తి తప్ప మరొకటి ఏమీ కాదు అక్కడ వీళ్ళు గురువు గురువు అనుకుంటున్నారే ఆ గురువు ఏమిటది వాళ్ళ ఓన్ మనోవృత్తి ఆ మనోవృత్తి గురువు అనే భావన కళలో కనపడ్డ గురువు మనోవృత్తి అవుతానండి కోయంబుత్తూరులో గురువు గారు ఉండేవారు ఆయన పోయి ముప్పై ఏళ్ళు అయింది కూడా కోయంబుత్తూరులో కొంతమంది శిష్యులకి కళలో కనపడే ఏవో పనులు పురమాయిస్తూకొని ఉంటాడు ఆయన ఎవరు బుమయిస్తున్నారు వీళ్ళ మనోవృత్తులే కానీ అవే గురువుని భ్రమపడుతూ ఉంటారు అవే గురువు అని భ్రమపడతారు తర్వాత అవే అదే అలాగే అదే ఆత్మ అదే దేవుడు అని భ్రమపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి బుద్ధి మొదలైన ఉపాధులు తెలుస్తూ ఉంటాయి ఆ తెలిసే వాటి ఇదే గురువు ఇదే బ్రహ్మ ఇదే ఆత్మ అనే భ్రమ కలుగుతూ ఉంటుంది ఆ కారణంగా వాళ్ళు ఏమనుకుంటారు తెలుస్తున్న బుద్ధ్యాదులయ్యుడు ఆత్మ అనే భ్రమ ఉండడం చేత వాళ్ళు భ్రమగలవాళ్ళ అయ్యుండి కూడా మాకు బ్రహ్మ తెలిసింది అంటారు మాకు బ్రహ్మ తెలిసింది అంటారా లేకపోతే బుద్ధిలో ఉండే ఒకనొక మూమెంట్ తెలిసిందంటారా వాళ్ళు ఏమంటారు బ్రహ్మ తెలిసిందంటారు ఎందుకండి అంటే బుద్ధికిను ఆత్మకి వివేకము వాడికి లేదు అందుకోసం బుద్ధియే ఆత్మ అని భ్రమపడతారు తెలిసిందండి అసమ్యగ్ దర్శనం పూర్వపక్ష ఉపన్యస్ విజ్ఞాతమవిజానతా ఈ వాక్యంలో రెండు పక్షములను జ్ఞానుల యొక్క పక్షము అజ్ఞానుల యొక్క పక్షము రెండు పక్షములను నొక్కి చెప్పుచున్నది అని చెప్పారు ఎందుకు అజ్ఞానుల పక్షం చెప్పడం ఎందుకు జ్ఞానుల పక్షం చెప్పేస్తే సరిపడుతుంది కదా మళ్ళీ అజ్ఞానుల పక్షాన్ని చెప్పడం ఇదో పనా అంతేకాదండి అజ్ఞానుల పక్షాన్ని పూర్వపక్షముగా చెప్పి చెప్తే మీకు జ్ఞానుల పక్షము సిద్ధాంతము అని బాగా తెలుస్తుంది తెలియడం కోసం ఈ పూర్వపక్ష సిద్ధాంతములనే బైనరీ ప్రాసెస్ అంటారు ఈ బైనరీ ప్రక్రియను ఎందుకు పెట్టుకున్నారంటే తెలియడం కోసం పెట్టుకున్నారు ప్రశ్న సమాధాన రూపంగా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అందుకోసం చెప్పారు కాబట్టి విజ్ఞాతం అవిజ్ఞాతం విజానతాం అన్నది సిద్ధాంతము విజ్ఞాతమవిజానతాం అన్నది పూర్వపక్షము కాబట్టి మొట్టమొదటి సిద్ధాంతైన ఉపక్రమ పూర్వపక్షంతో ఉపక్రమం చేయాలని రూలేమీ లేదు సిద్ధాంతైన ఉపక్రమ ముందు సిద్ధాంతం చెప్పేస్తాం చెప్పేసి దానికి విరుద్ధంగా ఉండేటువంటి పక్షాలు ఒకటి గాని రెండు కాని ఎన్నుంటే వాటన్నిటినీ చెప్పి నాయన ఈ పక్షాల విషయంలో నువ్వు సరైన కల్పనను కలిగి ఉండుము ఈ పక్షములను సరిగ్గా తెలుసుకోలేకపోతే నీకు తెలుసున్న సిద్ధాంతం కల్తీ అయిపోయే ప్రమాదం ఉన్నది అని అప్పుడు పూర్వపక్షాన్ని చెప్తారు అలా ఉంటుంది కాబట్టి అవిజ్ఞాతం విజానతాం అన్నది సత్యం విజ్ఞాతం అవిజానతాం అన్నది పూర్వపక్షం ఆ సత్యాన్ని బలం చేయటం కోసం రాంగు పక్షాన్ని చెప్పినారు లేదా అథవాధ ఉత్తరాధ అవిజ్ఞాతమిత్యాది ఇంకో రకంగా చెప్పవచ్చు మీరు ఎలాగంటే అవిజ్ఞాతం విజానతా సంయుగ్దర్శుల యొక్క దృష్టిలో ఆ బ్రహ్మతత్వము అవిజ్ఞాతమే తెలియబడేది అన్నడు కాదు అలాగే సంయుగ్దర్శులకు అలాగే వాళ్ళు ఎరుగుదురు ఆ రకంగా యొక్క పక్షంలో బ్రహ్మ తెలియబడేది కాదు హేతువు ఎందుచేతనగా అజ్ఞానుల దృష్టిలో బ్రహ్మ తెలియబడేది అని అలా హేతువుగా మీరు స్వీకరించచ్చు అవిజ్ఞాతం విజానతాం బికాజ్ విజ్ఞాతమవిజానతాం అలాగా ఉత్తర భాగాన్ని రెండవ భాగాన్ని మొదటి భాగంలో ప్రతిపాదించినటువంటి సత్యప్రతిపాదనములకు హేతువుగా మీరు స్వీకరించవచ్చు అలా పెట్టుకో మధ్యలో వికాస్ పెట్టుకోవచ్చు లేదా మొదటి భాగము సిద్ధాంతము ఉత్తర భాగము పూర్వపక్షము అలాగా స్వీకరి పూర్వపక్షము అంటే తప్పు పక్షము అని అర్థం అలా మీరు స్వీకరించాలి అదే ఆ శ్లోకం ఇక తర్వాత మంత్రం ఒకసారి మంత్రం అందాము మూడవ మంత్రం అయింది కదా ఇప్పుడు నాలుగవ మంత్రం ప్రతిబోధ విదితం మతం అమృతత్వం విందే తర్వాత ఆత్మనా విందే విద్య విందేతం అది మంత్రం చాలా గొప్ప మంత్రం సో ఇప్పుడు బ్రహ్మా మనకి అనుభవానికి వస్తుందా రాదా తెలియబడేది కాదు అనగా ఇంద్రియములకు గోచరము కాదు మనస్సుకి గోచరము కాదు అంటే ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇమోషన్ అండ్ బుద్ధికి గోచరము కాదు అంటే ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ అని మనం సెటిల్ చేశాం అసలు అనుభవానికి అది గోచరం అవుతుందోదా అనుభవానికి గోచరం కాకపోతే శూన్యమైపోతుంది అనుభవానికి రావద్దండి కాబట్టి కళ్ళకి తెలిసి ఇంద్రియములకు తెలియదు మనస్సుకి తెలియదు బుద్ధికి తెలియదు కాబట్టి మీ ఇంటికి మీరు వెళ్ళండి నా దాట నేను పోతాను అనా కదా అనా కన్క్లూషన్ అనుభవ గోచరం అవుతుందా కదా అనుభవానికి వస్తుంది ప్రతిబోధ విదితం మతం ఇప్పుడు ఈ ఆభరణాలు చూపించారు ఉరికేలాగా దృష్టాంతం తెలుసుకోండి తప్పేం కాదు దృష్టాంతం మళ్ళీ అదే దృష్టాంతాన్ని బంగారుపు దృష్టాంతాన్ని రిపీట్ చేస్తారు వేదాంతులకి ఆ రకమైన ఫ్రీడమ్ ఉంటుంది మీరు అస్తమానం బంగారం చెప్పకూడదేనో లేకపోతే లేడీస్ ఏమైనా అనుకుంటారేమోనా అలాంటి కండిషన్స్ పెట్టకూడదు సో మీరు ఒక ఆభరణ ప్రపంచంలో ప్రవేశించారు అక్కడ ఎటు చూసినా ఆభరణాలే ఉంటాయి అలాగే షాపులు చెన్నైలో మరీ పిచ్చిగా ఉంటాయి ఇక్కడ కొంత తక్కువ బట్ స్టిల్ ఇక్కడ కూడా బాగా ఎక్కువగానే ఉంది చెన్నై కంటే తక్కువ జాయ్ కాస్ ఇలాంటి షాపులు ఉన్నాయంటే బ్రహ్మాండమైన షాపులు దాంట్లో వాడు ఈ మధ్య నేను ఎక్కడో స్పెషల్ ఎగ్జిబిషన్ ఫర్ గోల్డెన్ ఆర్నమెంట్స్ స్పెషల్ ఎగ్జిబిషన్ ఎలాగంటే ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ కి ఇయర్లీ ఎక్కడో ఏదో పెద్ద ఎగ్జిబిషన్ అవుతూ పేరు ఏదో ఉంది ఎక్స్పో ఎక్స్పో అది శాన్ ఫ్రాన్సిస్కోలో అవుతూ ఉంటుంది ఎక్స్పో ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ ఐటమ్స్ అలాగే జువెలర్స్ ఎక్స్పో అని ఎక్స్పో ఎలుగు కాస్ట్లో పెట్టా చెన్నైలో అప్పుడు హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ విమానాలు అక్కడికి వెళ్తాం ఖాళీగా ఉంటారు డబ్బులు ఉంటాయి ఇలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ మీకు ఎటు చూసిన ఆభరణాలే ఉంటాయి ట్టి చూసిన ఎన్ని ఆభరణాలు ఉంటాయి హండ్రెడ్ థౌజండ్ ఉంటాయి ఏది డిస్ప్లేలో వెనక్క ఏమమ్మా రా నెయ్యా వద్దు థ్యాంక్ యూ వద్దు థ్యాంక్ యూ డిస్ప్లేలో ఒక లక్ష్యం ఉంటాయి ఆభరణాలు డిస్ప్లే కాకుండా వేర్ ఉంటుంది వెనకాలే ఉంటుంది డిస్ప్లే వెనకాల రూములు ఉంటాయి వాటిల్లో పెట్టెల్లో పది లక్షలుంటాయి ఇప్పుడు వీటికి బారము కా బంగారము నేను అడిగిన ప్రశ్న చెప్తున్నా మీకు కనబడే ఆభరణాలు లక్ష ఉన్నాయి మీ కంటికి కనబడనేవి పది లక్షలున్నాయి ఆ షాప్లో ఈజ్ గోల్డ్ వన్ ఆఫ్ దిస్ వన్ ల్యాక్ నో ఈస్ గోల్డ్ వన్ ఆఫ్ దోస్ టెన్ ల్యాక్స్ నో ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది ఈ లక్షలో ఇగో ఇది గోల్డ్ ఆ మిగతా తొంభై లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది మొత్తం పక్కన పెట్టండి ఇదిగారా గోల్డ్ అని అలా చెప్పగలరా మీరు లేదా కంటికి కనబడని వాటిల్లో ఏ ఫలానా పెట్టిలో అక్కడ ఉందిరా అది గోల్డ్ అని చెప్పగలరా చెప్పడానికి మీరు అయితే ఎక్కడ గోల్డ్ ఉందా లేదా ఇక్కడ మరి నాకు గోల్డ్ అనుభవానికి రావాలా అక్కర్లేదా ఈ లక్షల్లో ఏదీ గోల్డ్ కాదు ఆ పది లక్షల్లో ఏదీ గోల్డ్ కాదంటే గోల్డ్ లేదు ఈజ్ దట్ కంక్లూషన్ కరెక్ట్ తప్ప మరి వేదాంతం అంటే ఏమిటనుకుంటున్నారు ఆత్మ అంటే మేనత్ కొడుకో మేనమ కొడుకో అయితే వాడు మనకు తెలుస్తూ ఉంటాడు అలాగే అనుకుంటున్నారు ఆత్మ అంటే కాబట్టి గోల్డ్ అనుభవానికి రావాలి ఎలా వస్తుంది గోల్డ్ అనుభవానికి చూడు ఈ లక్ష ఆభరణాలు కనపడుతున్నాయి కదా ఏ ఒక ఆభరణం తీసుకో ప్రతి ఎవరి వన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ డ్యామ్ మనం అది తీసిన పొడి ఇది పక్కన పెట్టేసి ఇది మళ్ళీ పెట్టేసి తీసుకోవచ్చు ఎనీథింగ్ నువ్వు ఆ రకంగా ప్రతి ఆభరణాన్ని తీసుకోవచ్చు ఏ ఒక్కదాన్ని తీసుకున్నా కూడా నీకు గోల్డ్ అనుభవానికి వచ్చి పూచి మాది ప్రతి ప్రతి అంటే ఎవరే బోధ అంటే ఆర్నమెంట్ అనుకోండి మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా మీకు అనుభవానికి వచ్చేది గోల్డే విధిత చేత్తో పట్టుకున్నారు కదా ఏది పట్టుకున్నావురా ఆభరణాన్ని పట్టుకున్నా కాదు నువ్వు పప్పులో కాళ్ళు వేసినావు నువ్వు పట్టుకున్నది ఆభరణం కాదు మరేమిటండి గోల్డ్ అదేమిటి నేను నెక్లెస్ కదా పట్టుకుంటా నో ఆ నామరూప నెక్లెస్ నామరూపాలు అదే ఆ నామరూపాలని డ్రాప్ చేయి చేస్తే ఏం పట్టుకున్నావు చెప్పి ఇప్పుడు గోల్డ్ గోల్డ్ అనుభవానికి వచ్చింది పడ్ల గింగలో బియ్యపు గింజ అక్కడే నెక్లెస్ అక్కడే గోల్డ్ నెక్లెస్ అంటే సంసారంలో పడిపోయారు గోల్డ్ అంటే విముక్తుడైన ప్రతి బోధ బోధ అంటే ఎ కాంబినేషన్ బోధ అంటే కాంబినేషన్ జ్ఞానం అనర్థం ఉద్యతే అనే ఇప్పుడు అది కర్మ కర్మ కర్ణం ఉత్పత్తి అంటారు ఇప్పుడు ఇది ఘటము అని తెలిసిందా లేదా తెలిసింది ఎలా తెలిసింది ఘట జ్ఞానమును బట్టి తెలిసింది అది బోధ కాబట్టి అది ఘటమని బోధను బట్టి తెలిసిందే తెలుసుకోవడాన్ని బట్టి తెలిసిందే ఆ తెలుసుకోవడమే తెలియడంలో హేతు కారణమవుతూ ఉంటుంది కాబట్టి బోధ కాగ్నిషన్ సో యూ లుక్ అట్ ఎనీ కాగ్నిషన్ ప్రతి బోధ ఎనీ కాగ్నేషన్ యు ఇన్ దట్ కాగ్నేషన్ దర్ ఆర్ టూ ఎలిమెంట్స్ లైక్ వేవ్ ఉందండి యు టేక్ ఎనీ వేవ్ సముద్ర తీరాన్ని కూడా చూస్తే ఎన్ని వేవ్స్ కనపడతాయి వేలాది తరంగాలు కనపడతాయి అలా వస్తూనే ఉంటాయి తరంగాలు వచ్చినవి పోతూ ఉంటాయి కొత్తవి వస్తూ ఉంటాయి ఇవి ఏదో ఒక తరంగం తీసుకోండి మార్క్స్ ఒక తరంగాన్ని మార్క్ చే ఓకే విహ్ మార్క్స్ ఆ దూరంలో ఉంది అలా వస్తూ అది తరంగం ఓకే ఆ తరంగంలో ఆ యాంపిచ్యూడ్ ఆ ఫ్రీక్వెన్సీ ఆ మూవ్మెంట్ డ్రాప్ చేయి ఏముందో చెప్పు తరంగం ఎత్తుగా ఉంది ఎల్లగా స్లోగా వస్తోంది యు ఆర్ టకింగ్ ఆఫ్ దేశ ఎత్తుగా ఉంది అదిగా విరిగిపోతుంది బ్రేకర్ తరంగం ఎందుకు విరిగిపోతుంది తరంగంలో లోవర్ పోర్షన్ స్లోగా పయనిస్తుంది అప్పర్ పోర్షన్ ఫాస్ట్ గా పయనిస్తుంది ఆ లోవర్ పోర్షన్ వెనకాల ఇంకా ల్యాగింగ్ బిహైండ్ ఫ్రంట్ టాప్ పోర్షన్ ముందుకు వచ్చేస్తుంది దానితోటి తరంగా బ్రేక్ అయిపోతుంది ఇదంతా దేశము స్పేస్ కాలం అదు వస్తోంది స్లోగా వస్తుంది వేగంగా వస్తోంది బ్రేక్ అవుతోంది దట్ ఈస్ కాల ఈ దేశ కాలములు తర్వాత దాని స్పీడు అంటే వెలాసిటీ దాని హైటు అంటే అంపి దాని ఫ్రీక్వెన్సీ అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయి ఒక సెకండ్లో రెండు తరంగాలు వస్తున్నాయి లేకపోతే ఒక నిమిషం అనేప్పటికీ పది తరంగాలు వచ్చాయి అనే ఫ్రీక్వెన్సీ ఇవన్నీ డ్రాప్ చేయండి మీరు ఇవన్నీ బుద్ధిలో ఉంటాయి బుద్ధి వీటిని అలా గుప్పించేస్తూ ఉంటుంది బుద్ధి పనేది వీటన్నిటినీ గుప్పించేస్తూ ఉంటుంది ప్రతివాడు కూడా ఎలా ఉంటాడంటే తనకి తెలుసున్న వాటిని తోసే ముందుకు పడు ఎక్స్పెక్టేషన్ ఉంటాడు వాడికి ఎవో తెలుస్తాయి కొద్ది గొప్ప అలా చూడగానే తగ్గితే సప్తాహం భాగవ సప్తాహం ఆహా సప్తాహాలు చేస్తూ ఉంటారు కదా ఇదేవి బృహదారంగనిషత్ పెద్ద ఉపనిషత్తు ఇలాగ వాడికి తెలుసున్నలో హోటో రంగం ఉంటాయి వాటిని అలా పుష్టి చేస్తూ వాడికి తెలుసున్నవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఈ తెలుసున్న వాటిని ఇలాగ తోసేస్తూ ఉంటారో మీరు వాటి యొక్క ప్రవాహంలో వాటి యొక్క ది క్రియేట్ డార్జిలింగ్ డార్జిలింగ్ డిస్క్ కిరణ్మయైన పావతయ్య సత్యశ్యాప్రహిత ముఖం ఇక అన్ని తెలుస్తుంట ఇవన్నీ మనకి తెలుసు అనేప్పటికది ఒక డార్జిలింగ్ డిస్క్ అయిపోతుంది ఆ డిస్క్ ఏం చేస్తుంది వాటి విజ్ఞానాన్ని కప్పి వేస్తుంది నల్లగా ఉండే డిస్క్ కప్పేయడం కాదు నల్లగా ఉండే డిస్క్ ఎలాగో కప్పుతుంది ఇక్కడ నల్లగా ఉండే డిస్క్ కంటే కూడా ఎక్కువ లోతుగా ఈ డార్జిలింగ్ డిస్క్ కప్పి బాకాస్తుంది ఇప్పుడు మీరు మెరుపు కేసు చూశారనుకోండి ఏమీ కనపడరు మెరుపుకు ముందున్న చీకటి కేసు చూశారనుకోండి ఏమీ కనపడదు ఇంకా మెరుపుకు ముందున్న చీకట్లో కొంచెం జాగ్రత్తగా ఎక్కిమటైజ్ అయితే ఒకసరు కంటౌర్స్ కనపడతాయి షేడి అనైనా కనపడుతుంది మెరుపు వచ్చినప్పుడు ఏది కనపడదు ఈ నామరూపాలు అనే మీకు తెలుసున్నదంతా ముందుకు వచ్చేస్తూ ఉంటే అసలు ఇది కాదు కాబట్టి మీరేం చేస్తారు యు టేక్ యువర్ కాగ్నేషన్ ఆ కాగ్నేషన్ అంటే ఇది ఒక క్షణం ఉంటుంది పోతుంది ఒక తరంగాన్ని పట్టుకున్నట్టు తరంగాన్ని అలా నిలబెట్టలేదు మీరు అది పోతూ ఉంటుందని అలాగే కాగ్నిషన్స్ కూడా అవేమి స్థిరంగా ఉండవు అలా వెళ్ళిపోతూ ఉంటాయి యూ యూ కన్సిడర్ ఎనీ వన్ కాగ్నేషన్ డ్రాప్ ది టేక్ ది కోఆర్డినేషన్ ఆఫ్ పార్ట్ పాట్ కోఆర్డినేషన్ పాట్ కోఆర్డినేషన్ అంటే ఘట జ్ఞానం ఇప్పుడు ఈ ఘట ఉండే ఘటాంశము ఎదురకుండా ఉన్న ఘటన నుంచి వచ్చింది కానీ జ్ఞానాంశం ఎక్కడి నుంచి వచ్చింది మీ లోపం నుంచి వచ్చింది అని చెప్పనే ఇది ఘటమని మీరు తప్ప నేను ఘటము అని లేదు ఒకవేళ జ్ఞానాంశము దాని నుంచి వచ్చి ఉంటే నేను ఘటము అని అది చెప్పింది నాకు తెలిసింది అని మీరు అనాల్సి ఉంటుంది కానీ అది చెప్పి మీకు తెలిసిందా లేదు అదేం చెప్పలేదు మీకు తెలిసింది మీ వల్ల మీకు తెలిసింది మీ చేత మీకు తెలిసింది కాబట్టి తెలుసుకున్నవారు మీరు తెలివి అనేటువంటి ఆ స్టఫ్ అది కూడా మీందే ఉన్నది మీ నుండే మీరు తెలుసుకున్నారు మీ చేతనే మీరు తెలుసుకున్నారు ఏమిటి తెలుసుకున్నారు అంటే ఘటము తెలుసుకున్నాను కాబట్టి ఘటాంశము బయట నుంచి వచ్చింది అలా తీసుకోండి ఈ సందర్భంలో మరో సందర్భంలో నేను ఇంకోసారి ఆర్గ్యూ చేస్తా ఘటం బయట లేదు లోపల ఉందని ఆ సందర్భం వేరు మీరు దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేయండి సో ఘటాంశము బయట నుంచి వచ్చింది జ్ఞానాంశము మీరు సప్లై చేశారు ఆ ఘటాంశాన్ని డ్రాప్ చేయండి ఏం మిగులుతుంది జ్ఞానం మిగుతుంది ఎటువంటి జ్ఞానం మిగుతుంది ఘటాంశము తోడైనప్పుడు అది సవిశేష జ్ఞానము అంటారు ఒకనొక విశేషం అంటే పర్టికులర్ ఫలా జ్ఞానం అది సవిశేష జ్ఞానం అంటారు ఘటాంశాన్ని మైనస్ చేస్తే ఏమితుంది నిర్విశేష జ్ఞానం విశేష రహిత జ్ఞానం మిగుతుంది అదే బ్రహ్మ కాబట్టి నిర్విశేష జ్ఞానం కావాలంటే మీరు ఎటువంటి సవిశేష జ్ఞానంతో మొదలవ్వాలి ఏ సవిశేష జ్ఞానమైనా నాలుగు రూపాయలు డ్రాప్ చేస్తే అది బంగారము అని తెలిసేప్పుడు ఏంటో మొదలవ్వాలి రెట్లస్తో మొదలవ్వాలి లేకపోతే కంకాణంతో మొదలవ్వాలి ఏం దొరకైనా పర్వాలేదు ఏ ఆభరణంతో మొదలైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అలాగే ఇక్కడ కూడా ప్రతిబోధ ఎనీ బోధ ఎవరీ బోధ ఇన్ దట్ బోధ ఆ జ్ఞానాంశాన్ని పట్టుకోవడానికి కోసమని జ్ఞానాంశం మిగులుతుంది జ్ఞానాంశం మీరు పట్టుకోవడం ఆ నామరూపాంశాన్ని తీసివేయటమే జ్ఞానాంశం మిగులుతుంది సో ఎలాగంటే వెన్నలో నీరుంటున్నాయి ఆ వెన్నని డ్రైగా చేయాలి అంటే నీరు లేనిదిగా చేయాలి వెన్న తీసుకుని మీరు మాయిశ్చర్ కంటెంట్ కడితే మాయిశ్చర్ కంటెంట్ మెషర్ చేయొచ్చు ట్వంటీ ఉంటుంది అంటే దాంట్లో ఫ్యాట్ ఎనభై ఉంటుంది ఇరవై నీరు వాడు వెన్న అమ్ముతాడు కేజీ వెన్న అమ్ముతాడు వాడు దాంట్లో ఇరవై శాతం నీళ్లు కూడా అలాగే కాబట్టి మీరేం చేస్తారు గిన్నె మీద వేసి ఆ నీళ్లని ఇగిర్చేస్తారు నీళ్లు ఇవాపరేట్ అయిపోతాయి ఏం మిగులుతుంది ఫ్యాట్ మిగులుతుంది ఫ్యాట్ మిగులుతుంది అలాగే ఈ ఒక బోధ తీసుకుని దాంట్లో ఉండే నామరూపాంశాన్ని డ్రాప్ చేసిస్తే ఏం మిగులుతుంది జ్ఞానం మిగులుతుంది శుద్ధమైన నిర్విస్తుంది జ్ఞానం మిగులుతుంది కాబట్టి నిర్విశేష జ్ఞానాన్ని పట్టుకోవాలంటే అలా మీరు వెతికి పట్టుకునేది ఏమైనా ఉండదు అక్కడ నామరూప జ్ఞానాన్ని తీసేయటమే నామరూప జ్ఞానాన్ని ఎలా తీసేస్తారు నాకు తెలుసు అనే మాట తీసేయటం అంటే నామరూప జ్ఞానం తీసేయటం అంటే అర్థమంటే యూ లుక్ అట్ దింగ్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ యువర్ మైండ్ మీ బుద్ధి ఇంటర్వ్యూంగ్ కాకుండా చూడండి బుద్ధి ఇంటర్వ్యూనైందంటే నాలుగు రూపాలు వచ్చేస్తాయి ఇప్పుడు గులాబీ పువ్వుకేసి చూడండి మీరు ఎలా చూడాలి బుద్ధి ఇంటర్వ్యూని కాకుండా చూడాలి బుద్ధి ఇంటర్వ్యూని అవ్వడం అంటే అసలు ఎలా ఇంటర్వ్యూని అవుతుంది దానికి పేరు పెడుతుంది బుద్ధి బుద్ధి చేసి ఘనకార్యం అదే పేరు ఒకటి పెడుతుంది ఒక పదాన్ని ముందుకు తోస్తుంది గులాబీ అనే పదాన్ని ముందుకు తోస్తుంది బుద్ది చేసి పనేదే కాబట్టి బుద్ధి ఇంటర్వ్యూని అవ్వకూడదు అంటే నామరూపాలు రాకుండా కాపాడుకోవాలి నామరూపాలను డ్రాప్ చేయటం ఉంటే అంతే కాబట్టి దానికేసి చూడాలి నామరూపాలు ఇంటర్వ్యూని అవ్వకుండా చూడాలి మైండ్ ఇంటర్వ్యూని కాకుండా చూడాలి అంటే ఆత్మతో చూడాలి అని ఇప్పుడు కొడుకు తండ్రితో కలహిస్తున్నాడు కలహిస్తుంటే కొడుక్కి చూడన్న నువ్వు తండ్రి కేసి చూడు నీకున్నటువంటి వాసనలు వికారములు కోరికలు ఎక్స్పెక్టేషన్స్ ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి చూడలేయా చూస్తే నీకు ఒక పెద్ద పెద్ద అయినా నీకు నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి పెద్ద మనిషి నీకు కనపడతాడు ఇవన్నీ అడ్డొచ్చేట ఆయన కనపట్టలేదు నీకు ఎవేవో కనపడుతున్నాయి నీ ప్రాజెక్షన్సే నీకు కనపడుతున్నాయి ఆ ప్రాజెక్షన్స్ అన్ని పక్కన పెట్టాయి అనే అనే మాట ఉందా లేదా అలాగే గులాబీ అనేది నీ ప్రాజెక్షన్ అని పక్కన గులాబీ అనే పేరు కూడా ప్రాజెక్షన్ అది తెలుసుకోవాలి జగన్మిథ్య అంటే కాబట్టి అది గులాబీ అనే ప్రో పేరు కూడా తీసి పక్కన చూస్తే నీకు ఆ శుద్ధ జ్ఞానము ముందుకు నిర్విశేష జ్ఞానం ముందుకు అఖండమైన జ్ఞానం ముందుకు వస్తుంది నేను చూడబడేది గులాబీ అనే పద్ధతిలో కాకుండా అఖండమైన జ్ఞానం అంటే ఏమిటి సంహౌ దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఆర్ డివిజన్ బిట్వీన్ మైసెల్ఫ్ అండ్ వాట్ ఐఎమ్ లుకింగ్ దాట్ అనే అనుభవం మీకు ఆ విధంగా ప్రతిబోధ విదితం మతం మతం మహర్షిభి మహర్షులు ఎవరైనా అభిప్రాయపడ్డారంటే ప్రతి కాండిషన్లోనూ ఆత్మతత్వము అనుభవానికి వస్తుంది అని మహర్షులు అభిప్రాయపడ్డారు దీనికి అవతారిక చదివి ముందుకు తీసుకువల్లాం పూర్ణమద పూర్ణమిదూర్ణ పూర్ణ గేర్ణమాయ పూర్ణమేవాశిష్యాంతిశ్శాంతి